కొంతమంది ఏం చేస్తారో తెలిసిన అసలు శంకరులు ఎలాగంటే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని కూడా తెలుసుకోరు మరి ఎందుకు తెలుసుకోరో భగవంతుడికే తెలియాలి పండితులు వల్ల తర్కశాస్త్రం ఒక పదేళ్ళు చదువుతారు మరి అర్థం తర్కశాస్త్రంలో ఏమిటంటే కేవలము అర్థ అనుగమ వాక్యై వాక్యం మీద వాక్యం వాక్యం మీద వాక్యం ఇప్పుడు నేను చెప్పినట్టుగానే అలా గుట్టల గుట్టల ఉంటుంది పారాగ్రాఫులు సెంటెన్సులు వాటిలో వాళ్ళు చెప్పదలుచుకున్న విషయం మాత్రమే ఉంటుంది తప్ప ఆ విషయం బుద్ధికి ఏ విధంగా వస్తుంది అది సాధకుడికి ఎంతవరకు తెలుస్తుంది వారి జీవితంలో ఎలా పైకొస్తాడు ఈ గోళ ఏమీ ఉండదు అటువంటి వాక్యాలతో నిండి ఉంటుంది అలాగే బోధిస్తారు దాన్ని అంచేతనే దుర్విజ్ఞేయ దాన్ని ఆ రకంగా కనుక బోధిస్తే తర్కశాస్త్రాన్ని కొద్దిగపు తెలుసుకోగలుగుతారేమో కానీ ఈ ఆత్మతత్వాన్ని మాత్రం తెలియలేదు వాస్తవంలో పంలో ఇప్పుడు నేను చెప్పిన పొడుగాటి వాక్యాలు ఉన్నాయి చూసారా వాటిని కొంచెం వెరక్కొట్టి జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుసుకోవచ్చు మ్యాథమెటిక్స్ లాగా ఇప్పుడు బైనామికల్ తీరం ఉందండి చెప్తే ఇంత పొడుగు వస్తుంది హోల్ పవర్ ఎన్ ఏ హోల్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్సీ పవర్ ఎన్ ఏ పవర్ జీరో ప్లస్ అన్ ఇలా ఇలా వస్తుంది అది వింటే మీకు ఏమనిపిస్తుంది అవి గొయో స్వామికి ఎంత పెద్దగా చెప్పేస్తున్నారు అనిపిస్తుంది ఏమీ అర్థం కానట్టుగా అనిపిస్తుంది కానీ కొంచెం ఓపిగ్గా కూర్చుంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మీరు చెప్పేయగలుగుతారు వాళ్ళకి తెలుసు నేను అక్కడి నుంచే పట్టుకొచ్చా దీనికోసం పెద్ద మహావిద్వాంసులు ఏం కానక్కర్లా ఈ కర్కశాస్త్రం కూడా అలాంటివే కొంచెం బుద్ధి మీద పెట్టి ఆ పదాలు ఆ ధోరణి అలవాటు చేసుకుంటే మీరు కూడా ఆ ధూళిని కానీ ఈ ఆత్మవస్తువుని దిసరా అంత సూక్ష్మమైనది అంత అంత సున్నితంగా ఉంటుంది ఇంకా ఉండదు అలా దొడ్డుగా ఉండదు సున్నితంగా ఉంటుంది చాలా సూక్ష్మంగా ఉంటుందండి ఇక కనురెప్పపాటులో మీరు పొరపాటు పడే అవకాశం ఉంటుంది చాలా సూక్ష్మంగా ఉంటుంది దాన్ని తెలుగులో సామెతలే వడ్ల గింజలో బియ్యపు గింజ అంటారు అంటే ఏమిటి అక్కడే ఉంది మీకు కనపడచ్చు కనపడకపోవచ్చు మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు అంత సూక్ష్మంగా ఉంటుంది మహామహులు పల్టీలు కొడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది వరు వీడితే సరి ఇంత ఇంత వేదాంతం చదివి ఈ పాయింట్ పట్టుకోలేకపోయాడు రోజు అని తెలిసిపోతుంది చాలా సూక్ష్మంగా ముఖ్యంగా ఆత్మ అనాత్మ వివేకం దగ్గర అక్కడ పెద్ద పెద్దవాళ్ళు పల్టీలు కొడుతూ ఉంటారు అలా స్పష్టంగా టీవీ ఇప్పుడు పూర్వానికి అనేవారు మొగసాలకు ఎక్కి ఏదో తప్పు పాఠం చెప్పేయడమే ఏదో ఏదో అక్కడో మధ్యం ఉంది మొగసాల అంటే పది మంది వచ్చేటువంటి ఒక పెద్ద సమావేశంలోకి వెళ్ళి ఏదో ఏదో చెప్పడం ఈ రోజుల్లో మొగసాలకు ఎక్కి అనకూడదు టీవీ ప్రోగ్రాంలోకి ఎక్కి అని అనాల్చి మందికి చెప్పిట్లా చెప్పేప్పుడు కొంచెం ముందు వెనక చూసుకోవడం ఏమన్నా చెప్పాడు ఇంకెవరు కాదని ఇవాడు ఎవడూ ఉండడు ఎందుకంటే ఇద్దరు లైట్మెన్నులు ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ఉంటారు వీళ్ళపైన ఒక అధికార ఒకడు కూర్చుని ఉంటాడు ఈ ఐదుగురు ఉంటారు ఈ ఫోటో తీసేప్పుడు ఈ టీవీ ఫోటోకి ఈ ఐదుగురిలో ఓ అంటే నా వచ్చిన ఎవరు అంటే ఓన్ దవశివాయాలో మొదటి రెండు లక్షలు కూడా రావాలక్ష వాళ్ళ వాళ్ళకేమీ సంబంధం లేదు మీరు ఏది చెప్తే అదే వాళ్ళు రికార్డ్ చేసుకుని పోతారు వాడు ఎంతసేపు కళలు బాగా వచ్చిందా లేదా నైట్ కేసు చూస్తున్నాడా అది టీవీ వాడికి ఎంతసేపు బొమ్మ ముఖం ముఖానికి పౌడర్ కొడతానంటాడే తప్ప నేను అడిగాను కూడా వాళ్ళు ఎవండి మీరు ముఖం చూసుకుంటున్నారు బొట్టు చూసుకుంటున్నారు నేను చెప్పేది ఏమైనా చూసుకుంటున్నారా అంటే అది ఏమిటో మీకే ఆ దాని గురించి మీరు నేను అన్నాను నేను చెప్పేది కూడా చూడవ్యా అంటే అది మాకు వద్దులండి అది మీరు చూసుకోండి మేము ఇది మాత్రమే చూసుకుంటామని సో కాబట్టి ఆత్మతత్వము అత్యంత సూక్ష్మంగా ఉంటుంది అలాగా కను తప్పబాటులో మీరు మిస్టేక్ చేసే అవకాశం ఒక మిస్టేక్ చేసి కూర్చున్నారంటే అది మన కర్మ మన ఉపాసన అన్నీ కూడా ఏవో పెడదారని పోతూ ఉంటాయి చాలా చిత్రంగా ఉంటుంది నా ఆత్మవస్తువు మీరు ఉదాహరణకి ఎవరితోటైనా వాదనలోకి దిగారనుకోండి ఏమాయ్ నీకు తెలీదు అద్వైతం అంటే నీకు తెలియదు నాకు తెలుసు నేను చెప్తా నువ్వు విను అని మీరు వావదూక దృష్టితో అంటే వాదన్యం చేసి నెగ్గాలనే అభిప్రాయంతో మీరు దిగారనుకోండి అంతటి పండితుడికి అద్వైతం యొక్క రహస్యం తెలియలేదని తెలిసిపోతూ అంత సున్నితంగా ఉంటుంది నేనుగా ఒక దృష్టాంతం చెప్పాను ఆత్మ అనాత్మ వివేకం దగ్గర పెద్ద పెద్దవాళ్ళు పల్టీలు కొట్టడం నేను దృశ్యా ఆత్మా అంత సూక్ష్మంగా ఉంటుంది సో ఒక ఉన్నారు ఆత్మా అనాత్మ అంటున్నారు కదా అనాత్మని రిజెక్ట్ చేయాలి ఆత్మ తెలియాలనుకున్నారు కదా మరి రిజెక్ట్ చేసిన అనాత్మ వచ్చి మళ్ళీ మిమ్మల్ని పట్టుకు పీడించదా అని అడిగాడు మీకు ప్రశ్న అంటే నేనున్నాను రిజెక్షన్ ట్యాంపా అనే చోట ఫ్లారిడాలో ఈ ప్రసంగం వచ్చింది అక్కడ వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు వచ్చారు రిజెక్షన్ కాదండి నిగేషన్ అది ఇట్స్ నాట్ రిజెక్షన్ రిజెక్షన్ అంటే దేన్ని మీరు రిజెక్ట్ చేస్తున్నారో అది అలా పనుంటుంది తినేసి తొక్క అవతలు పారేశారు అనుకోండి తొక్కని రిజెక్ట్ చేశారని అర్థం అమెరికాలో అయితే ఆ తొక్కని వేస్ట్ బ్యాస్కెట్లో రిజెక్ట్ చేస్తారు ఇండియాలో అయితే రోడ్డు మధ్యలో రిజెక్ట్ చేస్తారు అది అది వెనక్కి వచ్చి పీడిస్తుంది ఇక్కడ రిజెక్షన్ ఏం లేదు ఆత్మస్వరూపంలో రిజెక్షన్ ఏమి ఉండదు ఇక్కడ నిగేషన్ ఉంటుంది అంటే కి రిజెక్షన్కి నెగేషన్కి తేడా చూడండి రజ్జువుని చూసి సర్పం అనుకుంటాడు తాడును చూసి పావు అనుకుంటాడు అనుకుని తర్వాత దీపం వేసి తీసుకొచ్చి మంత్రం చదివాడు పాము పోవడానికి మంత్రం చదివాడు అది రిజెక్షన్ అవుతుంది పావు మంత్రం వేసే పావు మంత్రం చదివాడు నమోస్తూ సర్పేధ్యాహాన్ని మొదలుపెట్టాడు అనుకోండి అది రిజెక్షన్ అవుతుంది చూడండి కానీ దీపం వేసి మంత్రాల లాంటి పెట్టండి మంత్రాల తర్వాత వాడచ్చు ఇప్పుడు మంత్రానికి స్థానం కాదది ఇప్పుడు దీపం వేసి ఓ నాయం సర్ప ఇయం రజ్జు ఇది సర్పం ఇది త్రాడు అనుకుంటే మళ్ళీ అప్పుడు వాడు ఏడవ దూరం నుంచి ఏమైందిరా సర్పం ఏమైందిరా అని అడిగితే పోయిందిరా అవతల కంటారు పోయింది అంటే అవతల కంటే మళ్ళీ వచ్చి కరుస్తుందేమో అని అర్థం దానికి ఈజ్ నాట్ రిజెక్షన్ ఇట్ ఈజ్ నిగేషన్ ఇంత సూక్ష్మమైన సరళమైన అంశం పెద్ద కఠినమైన కాదు ఇది ఈ అంశంలో ఏమన్నా పావు దగ్గర మీరు తేలిగ్గా తెలుసుకున్నారు దేహం దగ్గర నిగేషన్ అప్లై చేయడం కష్టం అవుతుంది దగ్గర నిగేషన్ అప్లై చేయాలి మీరు రిజెక్షన్ అప్లై చేసే అవకాశం ఉంది సో ఈ విధంగా ఆత్మతత్వము అత్యంత సున్నితమైనది అత్యంత సూక్ష్మత్వాత వస్తున వస్తు అంటే సత్య వస్తువు అత్యంత సూక్ష్మమైనది ఎటువంటి మునగాడైనా కూడా పొరపాటు చేసే అవకాశం ఉన్నది కాబట్టి అధ్యతనే పూర్వపక్ష సిద్ధాంత రూపంగా చెప్పినట్లయితే అది తెలుసుకోగలుగుతారు ఆ దోషాలన్నీ పూర్వపక్షంలో పెట్టి జాగ్రత్తగా సిద్ధాంతాలను నిరూపిస్తే విద్యార్థులకి బుద్ధిని వస్తుంది అంతేగాని తర్కశశాస్త్రం చెప్పినట్టు చెప్పుకుంటూ పోతే అది కష్టపడిపోతారు అందుకోసం ఈ కథ వచ్చింది తాతకే శ్రవణాయా బహుభిర్యోన లభ్యత్యాది వాక్యై సుసంస్కృతదేవబుద్ధిగమ్యత్వం సామాన్యమాత్ర బుద్ధ్యగమ్యత్వ సప్రపంచం దర్శితం అంటే శంకరుల భాష కొంచెం గంభీరంగా ఉంటుంది ఈ భాష్యంలో నేను నిన్న మీకు మనవి చేశాను సమాసాలు కొంచెం పెద్దవిగా ఉంటాయి బట్ ఇంతవరకు బాగానే నడుస్తోంది ఇదే విషయాన్ని కాటకము అంటే కఠోపనిషత్తులో చెప్పారు అక్కడ ఏం చెప్పారంటే శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య ఇదో బంగారం లాంటి మాట మీరు ఆత్మస్వరూపాన్ని శ్రవణం చేయాలనుకుంటే కూడా చాలామందికి అది దొరకదు బంగారం లాంటి మాట నేను చూస్తూ ఉంటాను ఆత్మతత్వాన్ని గురించి నేనేమీ పురాణం చెప్పను నేను ఏదో వ్యక్తిగత దృష్టాంతం ఇస్తున్నాను అనుకోకండి పురాణం ఏం చెప్పను కథలేం చెప్పను పోని ఏదో పెద్ద పెద్ద ఉపన్యాసకులు వక్తుల గంభీరమైన ఉపన్యాసం కూడా నేనేం చెప్పను నేను ఒక్కటే చెప్తాను అదేమిటంటే ఆత్మ విచారము యొక్క ప్రసక్ ప్రసక్తి అంత అంతకు మించి ఇంక వేరే ఏమీ లేదు అయితే ఈ ఆత్మ ఆత్మ తెల్లవార్లు పొద్దున్న ఆత్మ మధ్యాహ్నం ఆత్మ సాయంకాలం ఆత్మను మనం ఇలా పెట్టు కూర్చున్నాం వీళ్ళకి విసుగేస్తుందేమో నేను అనుకుంటే నాకు విసుగు వేయాలి కానీ లేదు తర్వాత దీనికోసం ఏదో ఫలానాడేదో పెద్ద పీఠం ఉంది కాబట్టి అక్కడ శంకరాచార్య పీఠం ఉంది కాబట్టి అక్కడ ఆత్మతత్వం మిగతాతో అక్కర్లేదేమని కొంతమంది అలా అనుకుంటారు కానీ నేను చూసినంతలో ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా మీరు ఆత్మ విచారాన్ని మొదలు కొంతమంది ఉంటారు దానికి తగ్గవాళ్ళు దానుకుంటారు వాళ్ళు వచ్చి కూర్చుని వాళ్ళు చెవి కోసుకుంటారు అంత ప్రేమతో దాన్ని శ్రవణం చేస్తారు కానీ కావాలంటే కూడా దొరకదు చెప్పేవాళ్ళు లేరు శ్రోతా దుర్లభ వక్తా దుర్లభ శ్రోత దుర్లభమే వక్తలు కూడా దుర్లభం కాబట్టి ఈ విందామంటే కూడా చాలామందికి అది దొరకదు ఇత్యాది వాక్యై ఇంకా అక్కడే ఇంకా కఠోపనిషత్రాలు ఏమని చెప్పారంటే బాగా సంస్కరింపబడిన దేవబుద్ధి దేవా అంటే ప్రకాశించే అర్థం ప్రకాశించే బుద్ధికి అలవాటు ప్రకాశించే అంటే సత్వగుణ ప్రధానంగా అలా ఆకాశము వలే నిర్మలమైన ఆకాశం ఎలా ఉంటుందో బుద్ధి కూడా అంత నిర్మలంగా దాంట్లో పూర్వానుమానములు అంటే ప్రజడిషెస్ ఫిక్సేషన్స్ అంటే నిష్కర్షలు ఇవే ఉండకూడదు వాడు ఫిక్సేషన్ పెట్టుకున్నాడనుకోండి ఇంకా వాడికి ఆత్మతత్వం తెలియదు లోకంలో అందరూ ఫిక్సేషన్స్ పెట్టుకుంటారు ఏదో ఒక ఐడియాని ఫిక్స్ చేసి పెట్టుకుంటారు వాడికి ఆత్మతత్వం తెలియదు ఏదో ఏదో పెడతాడు శంకరాచార్యులు ఏదో ఏదో అంటాడు శంకరాచార్యుల గురించి ఏదో చూసినట్టుగా చెప్తాడు ఆయన చెప్పిన శాస్త్రం చెప్పడం ఏదో కథ ఆటోబయోగ్రఫీయో బయోగ్రఫీయో ఏదో పట్టుకున్నాయి దాని మీద ఏదో ఒక వాదం ఒకటి మొదలు పెడతాడు ఆత్మతత్వం మిస్ అయిపోతాడు విల్ మిస్ లైక్ దాట్ కాబట్టి సుసంస్కృత చక్కటి సంస్కారం కలిగి ఉండాలి చక్కటి సంస్కారం అంటే ఏదో తెలుసుకోండి ఎంతో కొంత లోకజ్ఞానం ఉండాలి మరీ మూర్ఖంగా కూపస్థ మండూకలా ఉన్నాడనుకోండి వాడికి ఆత్మతత్వం తెలియాలి లోకంలో ఉండే పలు రీతులు కూడా తెలుసు ఉండాలి లోకజ్ఞానం ఉండాలి తర్వాత సంస్కృత జ్ఞానం ఉండాలి ఎంతో కొంత కర్మమీమాంస తెలుసు ఉండాలి ఎందుకంటే కర్మ అనేది మనిషి జీవితంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటుంది దాని యొక్క లెవెల్ ఎంతవరకు వస్తుంది అని వీడికి అర్థం అవ్వాలి లేకపోతే కర్మే సర్వం అనుకుంటారు అదో సమస్య సో ఈ విధంగా తర్వాత బుద్ధి నిర్మలమైన ఆకాశము వలే విచారక్షమై అంటే ఆ తత్వాన్ని విచారించడానికి సంసిద్ధంగా ఉండి సత్యాన్ని ఏ ఏ మూల నుంచి వచ్చినా కూడా ఎటు నుంచి వచ్చినా చల్లగాలి వేసవిలో చల్లగాలి ఎటు నుంచి వచ్చినా ఆనందమే అది దక్షిణం నుంచే రావాలి ఉత్తరం నుంచే రావాలనే రూలేమి అదేవిధంగా ఈ సంసారంలో ఉన్నప్పుడు ఆ సత్యతత్వము ఏ మూల నుంచి వచ్చినప్పటికీ కూడా మనం స్వీకరించడానికి సిద్ధంగా ఎటువంటి ప్రెజ్యుడిషెస్ ఫిక్సేషన్స్ లేకుండగా ఉండాలి అది దేవ ఆల్మోస్ట్ దేవతలకి బుద్ధి ఎలా ఉంటుందో వీరికి అలా ఉండాలండి ఉంటే కానీ ఆ తత్వాన్ని తెలుసుకోలేదు సాధారణంగా లోకంలో బుద్ధి జడు జడబుద్ధి కలిగి ఉంటారు లోక విషయాలు డబ్బు దగ్గర అక్కడ బాగా తెలివితేటలుగా ఉంటారు తప్పిస్తే సంసారంలో తెలివితేటలే తప్ప తత్వం దగ్గర తెలివితేటలు ఉండవు ఇప్పుడు ఇతరుల డబ్బు తన దగ్గర పెట్టుకున్నాడు అనుకోండి అంటే వాడు తెలివైన వాడా తెలివి తక్కువ వాడా లోకంలో అనుకుంటారు అబ్బా వీడు మహాగడసర్లా అందరూ సొమ్ము తన దగ్గర పెట్టుకున్నాడు గడసరి అనుకుంటారు కానీ సత్యం ఏమిటంటే అంత తెలివి తక్కువ మనిషి అతనే కానీ కుహలిగాడు ఎందుకంటే డబ్బు పోవేసి కూర్చోవడం అంటే పావుని ప్రాచుపావుని కౌగులించి కూర్చోవడం అది వీడికి ఉరి అయిపోతుంది ఈ పొరపాటు అందరూ చేస్తూ ఉంటారు కొండో గొప్ప ఈ డబ్బు పోవేసి కూర్చోవడం అనే పొరపాటు అందరూ చేస్తారు దీంట్లో ఉన్న దురదృష్టం ఏంటంటే ఈ పొరపాటు సన్యాసులు కూడా చేస్తారు దట్ ఈజ్ ఆల్ ది మోర్ అన్హ్యాపీ థింగ్ ఇట్ సో అది అది విషం అయిపోతుంది అది ఉరి ఆఖరికి ఈ డబ్బంతా ఏం చేయాలి ఎవరికప్ప చెప్పాలని ఆలోచిస్తూ ఆలోచిస్తూ వీరి గుటుక్కుంటారు రామనామాన్ని చెప్పడము ఓంకారాన్ని అవే ఉండవు ఇవే ఉంటాయి ఏం పోనీ బతుకున్నప్పుడు ఏమైనా ఈ డబ్బుని ఏమైనా సద్వినియోగం చేశాడంటే అబ్బే ఫిక్స్డ్ డిపాజిట్ కాగితాలు తప్ప ఎందుకు వదిగిరదు ఈ డబ్బు నిజంగా అభిమానజన్య సుఖమే తప్ప అనుభవజన్య సుఖం ఏమీ ఉండనే ఉండదు డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ కాగితాలు తీసుకుంటూ కూర్చోడం దేర్ ఇస్ నో విన్నర్ ఇన్ దిస్ గేమ్ అలా ఉంటుంది ఆ విధంగా సాంసారికమైన విషయాలపై ప్రసరించే బుద్ధి కలిగిన సామాన్య జనానీక ఉంటుంది చూసారా ఆ బుద్ధికి ఈ తత్వం తెలియదు ఆ బుద్ధిలో ఈ తత్వం తెలిసే ప్రసక్తే లేదు సామాన్య మాత్ర బుద్ధి అగమ్యత్మంత ఇదంతా కూడా కఠోపనిషత్తులో చాలా వివరంగా చూపించారు స దర్శితం అక్కడ ఇంకా వివరాలు చెప్పారు ఎలాగంటే నాయమాత్మా ప్రవచన లభ్య నేధయా నహునాశ్రుతేన యమే వైష వృణుతే తేన లభ్యస్యై ఆత్మా వివృణుతే తను స్వాం అనో మంత్రం ఉంటుంది ఇత్యాది మంత్రాలలో చాలా విస్తృతంగా మీకు కఠోపనిషత్తులు చెప్పారు చాలామంది అనుకుంటారు కఠోపనిషత్తులేముందిలేండి అనుకుంటారు ఈ వేదాంతంలో ఇదో సమస్య అడిగి ముండకమో లేకపోతే మాండుత్యం అంటే ఓహో అలాగా అనుకుంటాడు తప్ప కథం అంటే ఆ కథన్ని మాకు తెలుసుకునే కథని అనుకుంటాడు కానీ కథోపనిషత్తు అంతా లోతైన ఉపనిషత్తు మరొకటి కనపడడం కూడా కనపడు ఆచార్యవాన్ పురుషో వేద ఆచార్యాధైవ విద్యా ఇది చచ్చాందో నేను కొన్ని పుస్తకం ఒకటి కొనేసుకునే పేపర్ బ్యాక్ అంటారు పేపర్ బ్యాక్ నాలెడ్జ్ ఓ పేపర్ బ్యాక్ వేదాంత ఇన్ ఇన్ ఇన్ ఎస్సెన్స్ ఇన్ఎ నర్షల్ వేదాంత ఇన్ ఏ ఏ లేకపోతే అమెరికాలో కొన్ని టెక్స్ట్లు ఉన్నాయి ఇడియట్స్ అనే ఒక సిరీస్ ఉంటుంది ఇడియట్స్ అని సిరీస్ ఇప్పుడు మీకు ఏదైనా ఫిలాసఫరు అరిస్టాటిల్ మీకు తెలియ తెలియాలనుకోండి ఇడియట్స్ అరిస్టాటిల్ అని ఒక పుస్తకం ఉంటుంది అంటే మీకు ఏ మంచి టైటిలే దాంట్లో తప్పేం లేదు మీకు అధిష్టాతిని గురించి ఏమీ తెలియదు ఇడియట్ అంటే ఏమీ తెలియనివాడు అని అర్థం అధిష్టాతిని గురించి నాకు ఏమీ తెలియదండి కానీ తెలుసుకోవాలి ఏం చేయమంటారు ఇడియట్స్ అధిష్టాతులు మీరు అలాగే ఇడియట్స్ హిందూయిజం ఉంది పుస్తకం ఉంటుంది ఇడియట్స్ వేదాంత అంటే వేదాంతం గురించి ఏమీ తెలియనివాడు కూడా తెలిసేసుకోవచ్చు దాన్ని పేపర్ బ్యాక్ సైక్ పేపర్ బ్యాక్ నాలెడ్జ్ అలాగే పుస్తకం ఒకటి కొనేసుకుని చదివేసుకోవచ్చు కదా ఒక ఆయన ఉన్నారు నేను మననం చేస్తున్నానన్నమాట నాతో ఏమిటి మననం చేస్తున్నారన్నమ్మ అంటే ఈ మధ్యన ఏదో చాంద్రోగి ఉపనిషత్తు మననం చేస్తున్నారు నేనన్నాను అది మననానికి ఉపయోగపడే టెక్స్ట్ కాదండి మరి మీరు మననం చేస్తున్నాను అంటున్నారు మననానికి పనికి రాదు అయితే మరి మననం ఏది చేయమంటారు భగవద్గీత చేయమంటారు భగవద్గీత పనికిరాదు మననా మీరు శ్రవణం చేయాలి మరి మననం ఏం చేయమంటారు రాను శ్రీరామకృష్ణదాస్ గాస్పిల్ మీరు మననం చేసుకోవచ్చు అయితే స్వామి వివేకానంద దాస్ ఉంది అది మననం చేయాలి మననం చేసే సందర్భం లేదు టెక్స్ట్ని మననానికి పనికిరాదు అది మీరు అంతకుముందు శ్రవణం చేసిన మీద రెఫరెన్స్ చేసుకోవచ్చు తప్ప నెక్స్ట్ మీరు కూర్చొని చదువుకోవాలి విద్యార్థులు ఒక ఆచార్యుడి దగ్గర నేర్చుకోవాలి అదే అంటున్నాడు చాంద్రోజంలో ఆచార్యవాన్ పురుషో వేద ఎవరికైతే ఆచార్యుడు ఉంటాడో అటువంటి వాడు తెలుసుకుంటాడు అంటే కొంతమంది అంటారు మాకు ఉన్నారండి ఆచార్యుడు ఏమిటండి మీ ఆచార్యుడు ఆచార్యుడు అంటే గురువు మీ గురువు ఏం చేస్తారంటే ముహూర్తాలు పెడతారు ముహూర్తాలు పెట్టి గురువు కాదండి ముహూర్తాలు పెట్టేవాడు లేకపోతే జాతకాలు చెప్పినవాడు గురువు ఎలా అవుతాడు ఆ గురుత్వం వేరు అదో గురువు కానీ అది కాదు ఆచినోటిచ శాస్త్రార్థం ఆ ఉపనిషత్ తత్వాన్ని వివరించి చెక్కువడు అటువంటి ఆచార్యుణ్ణి కలిగి ఉన్నట్లయితే వ్యక్తి మనిషి తెలుసుకోగలుగుతాడు అలా అది ఎందుకు వచ్చేసారంటే తత్వం సూక్ష్మమైనది అని చెప్పడం కోసం తర్వాత విద్య అంటే జ్ఞానము ఆచార్యాత్ హేవ ఆచార్యుని నుండి మాత్రమే అది లభిస్తుంది ఇక్కడ ఆచార్యుని ప్రశంస కాదు వీటి సందర్భం చూసుకోవాలి ఆచార్యుల ప్రశంస కాదు తత్వము సూక్ష్మము అనేదానికి ఉపోద్బలకంగా చెప్పిన మాట ఉపదేశ్యం జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన ఇది గీతాసు మామూలుగా గీతనే తెలుగులో గీత అంటారు ఏకవచనం సంస్కృతంలో బహువచనం గీతాసు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క గీతగా గీత అంటే పాట ఇప్పుడు భగవద్గీత అది పాతయా పాటలుయా పాటలు ఒక పాట కాదు పాటలు కాబట్టి గీతాసు సో భగవద్గీతలలో అంచేతనే పండితులు అనువాదం చేస్త భగవద్గీతల అనువాదం చేస్తారు అదో పద్ధతి భగవద్గీత కూడా అనవచ్చు తప్పే సో భగవద్గీతల కూడా ఉపదేశంతుతేటే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ తత్వాన్ని తెలుసుకున్నటువంటి మహాత్ములు మీద ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తారు హే తెలుసుకో తద్విద్ధి తెలుసుకో అని శ్రీకృష్ణుడు అంటాడు కాబట్టి ఎవరో ఉపదేశిస్తే తెలుసుకో అని ఎందుకు అన్నాడు అంటే చాలా సూక్ష్మమైనటువంటి వస్తువు ఆత్మ వస్తువు ఇహాపిచ శాకల్యయాజ్ఞవ్య సంవాదేనా అతిగహ్వరత్వం మహతా సంబ్రహ్మేణ బ్రహ్మణో వక్ష్యమంటే శాకల్య బ్రాహ్మణం చదవదగ్గదే అన్నట్టుగా ఉందా వాక్యం ఇహాపిచ ఈ బృహదారణ్య ఉపనిషత్తులో కూడా మనకు ఒక సంవాదము రాబోతోంది సంవాదం అంటే చర్చ ప్రతిదీ సంవాదమే భగవద్గీత కూడా శ్రీకృష్ణ అర్జున సంవాదం కదా అక్కడ సంవాదం ఎవరు ఉంటే సాకల్యుడు అనే ఒక ఆయన శకలస్య అపత్యం శకలుడనే ఆయన కొడుకు యాజ్ఞవల్క్యుడు యాజ్ఞవల్క్యుడు అంటే శుక్ల యజుర్వేదానికి మూలపురుషుడు ఆయన యాజ్ఞవల్క్య సంవాదం కూడా మనం చూసాం కదా సో అలాగే సాకల్య యాజ్ఞవల్క్య సంవాదం అని అది ఏదో బ్రాహ్మణంలో వస్తుంది నెంబర్ ఏదో ఇచ్చి ఉంటాను లేకపోతే ఇవ్వకపోతే వెతుక్కోవాలి సో ఇచ్చానా శాకల్య బ్రాహ్మణం శాకల్య బ్రాహ్మణం రాబోతోంది దాంట్లో ఈ బ్రహ్మతత్వము అత్యంత గభీరమైనది గఫ్వరము అంటే లోతు చాలా లోతైనది అనే విషయాన్ని చాలా ఆర్భాకంగా అర్థహాసంగా నిరూపించారు అక్కడ మహతా సంరంభేణ అది ఎలాగా అంటే ఒకసారి మీరు శాకల్లి బ్రాహ్మణం తీసి చూస్తే తెలుస్తుంది దానిని బట్టి కూడా ఆ తత్వం చాలా లోతైనది అని మనకి స్పష్టమవుతోంది తస్మాత్ శ్రేష్టవ ఆఖ్యాయికారూపేణ పూర్వపక్ష సిద్ధాంతరూపం ఆపాద్య వస్తుసమర్పణార్థ ఆరంభ తస్మాత్ కాబట్టి అంటే ఆత్మతత్వము చాలా సూక్ష్మమైనది కనుక దాన్ని బోధించే ప్రయత్నము ఎలాగంటే వస్తువుని సమర్పించుట అంటే ఉపదేశించుట ఆత్మ వస్తువుని ఉపదేశించుట కొరకై ఆరంభం అవుతోంది శృతి ఆరంభిస్తోంది ఎలా ఆరంభిస్తోంది ఆత్మ అంటే ఇది అలా మొదలెట్టలేదు ఒక కథగా మొదలుపెట్ట ఆ కథలో ముందు ప్రారంభం మీరు మొదటి పారాగ్రాఫ్ చదివేసి ఆత్మ తెలిసిపోయిందని వెళ్ళిపోతే ఇదో గాదిలిపిండి వంట కథలాగా అయిపోతుంది అలా కాదు మొదటి పారాగ్రాఫ్లో పూర్వపక్షమే ఉంటుంది సిద్ధాంతం కోసం మీరు చిత్తజీవుడి దాకా ఆగాల్సి ఉంటుంది సో పూర్వపక్షము సిద్ధాంతము మధ్యలో పూర్వపక్షం మళ్ళీ వస్తుంది మళ్ళీ పైన సిద్ధాంతం అలాగా పూర్వపక్ష సిద్ధాంత రూపాన్ని కల్పించి ఇదంతా కల్పన ఇదంతా మీరు ఇది ఇతిహాసంగా సారీ చరిత్రగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఏమండి ఈ అజాతశత్రువు ఏ శతాబ్దం వాడు ఈ గార్గిడును అజాతశత్రువు ఏ ఆస్థానంలో ఉండి అలా మొదలక్కర్లేదు ఓకే కథారూపాన్ని చెప్పారంటే ప్రతిదానికి అలాగ అక్కర్లా నేను ఈ ప్రహ్లాద ఉపాఖ్యానం చెప్పాను చెప్తే అక్కడ నృసింహ ప్రహ్లాద ఇదంతా కూడా సింబాలిక్గా చెప్పారు నాకు కొంచెం సింబాలిక్గా చెప్పడం అలవాటు అంతా ఉండదంతా వేదాంతమే మధ్యలో ప్రహ్లాదాన్ని వస్తుంది ప్రహ్లాద అంటే ఆనందాన్ని అర్థం ఆనందస్వరూపం జ్ఞానం అంటే ఆనందమే కదండి జ్ఞాని ఆయన జ్ఞాని భక్తుడు ఆనందస్వరూపుడు అంచేతనే ప్రహ్లాద అని పేరు పెట్టాడు మరేదో పేరు కాకుండా ప్రహ్లాద పేరు పెట్టడంలో అభిప్రాయం ఏమిటంటే జ్ఞాని ఆనందస్వరూపుడు అనే అభిప్రాయం అందుకోసం అంతలా ఆలోచించి పెట్టాడు ఆ పేరు హిరణ్యక అంటే ఏమిటో తెలిసిన హిరణ్యం అంటే బంగారం కసిపు అంటే బొంత పూర్వానికి ఒక ఆయన తన దగ్గర ఉండే బంగారు ముహరీలన్నిటినీ కూడా బొంత కింద కుట్టుకుని బొంతలో కుట్టుకుని ఆ బొంతని భుజం మీద వేసుకుని కూర్చునే వాళ్ళు బొంత భుజం మీద ఉంటే అలా బరువుగా తగులుతూ ఉంటే నా నా సొమ్ము ఎక్కడికి పోకుండా నా ఉంది అది అది హిరణ్య అంటే అది హిరణ్య కశిపుడు వాడేలా రాక్షసులు ఆ ధనం కోసం ఎంతటి భోగాలు ఇవ్వాలి సో ఈ విధంగా ప్రతిదానికి ఒక సింబాలిజం ఉంటుంది ఆ పేరు ఎలా ఉందో చూడండి హిరణ్య కశిపుడు కశిపు అంటే బొంత దాన్ని బట్టి మీకు తెలుసుకోలేదు వీడి అన్న ఒకడు ఉన్నాడు హిరణ్య కశిపుడు అన్న వాడు హిరణ్య అక్షుడు వాడు చూపెప్పుడు బంగారం మీద డబ్బు మీదే ఉంటుంది హిరణ్య అక్షుడు స్పష్టంగా మనకి ఆ కథ యొక్క లక్షణం తెలుస్తోందిగా దాంట్లో నృసింహ అంటే అర్థమేటో తెలుసు అండి సింహము ఎలాగైతే అడవినై అంతని కూడా తన అజమాయుషలో పెట్టుకుంటుందో ఆ విధంగా ఆ పరమాత్మ జ్ఞానస్వరూపుడు కనుక ఈ సంసారం అనే అడవినంతని కూడా ఆయన జ్ఞాననిష్ఠుడై ఆయన తన వశంలో పెట్టుకుంటాడు ఆయన రాక్షసుడిని అంటే అజ్ఞానాన్ని జయిస్తాడు అని సింబాలిజం ఇదంతా స్వామి రామతీర్థం కూడా చెప్పారు ఇది చెప్పాను నేను నన్ను పా నన్ను నేనేమన్నా కథ చెప్తానా నాకు కథ చెప్పడం కూడా చేత కాదు కథ చెప్పాలంటే స్టేజ్ మీద ఇలా కాళ్ళతో ధడ ధడ తొక్కస్తో అది గడుగడుగో నృసింహస్వామి అలా నేను ఎక్కడ చెప్పగలవు నాకంత కథ కొంచెం నొప్పి కూడా పైగా సో ఒక లేచి ఏమన్నా అయితే నృసింహస్వామి హిస్టారిక్ కాదంటారా అని అడిగారు కోపంగా నేనున్నాను ఏమన్నా సత్సంగం కోసాను ఏదో సమాధానం చెప్పాలి కదా ఏమన్నా నాకు తెలిసి రామాయణం భారతం ఇతిహాసాలు కానీ భాగవతం ఇతిహాసం కాదు పురాణం అంటే కథలోని అభిప్రాయం కాబట్టి దాన్ని అలాగా పండితులు దాన్ని ఆ రకంగా వ్యవస్థ చేశారయా భాగవతం ఇతిహాసం కాదు అది కాబట్టి దాంట్లో నువ్వు హిస్టరీ వెతకూడదు దాంట్లో సింబాలజమే అని చెప్తే ఇది ఏం చేసావో తెలుసినా పూజ స్వామిజీ దగ్గర కొట్టుకోండి ఏమండి మీ శిష్యుడు ఎలా చెప్పాడు నువ్వు మమ్మల్ని ఏం చేయమంటారు ఆయన ఉన్నారు పోలేవాయా ఏదో చెప్పాడు కదా నీకు నచ్చినట్టుగా నువ్వు తీసుకోవాలి ఆయన ఏదో చెప్పాడు అంటే దే డోంట్ లైక్ ఇట్ ఎందుకంటే అలా నరసింహస్వామి ధర ధరధర దారితో వచ్చేసాడు స్తంభాలు పొగలు కొట్టుకుని వచ్చేసాడని అదంతా రియల్ గా జరిగింది అది ఐదు వందల ఏళ్ల క్రితమో వెయ్యి ఏళ్ళ క్రితమో జరిగిందని మేము అనుకుంటుంటే నువ్వు వచ్చి సింబాలిజం అంటావు ఏమిటని రియల్ ఇట్స్ ప్రాబ్లం కాబట్టి ప్రతీది అలా కథ కింద పెట్టేయకూడదు ఇక్కడ కూడా శంకరులు ఏమంటున్నారంటే ఆఖ్యాయిక రూపం ఆపాద్య ఆ బోధని ఒక కథ రూపాన్ని దానికి కల్పించి చెప్తోంది అని శృతి ప్రారంభం చేస్తోంది కథ అంటే పెద్ద కథలు ఏమి ఉండవండి దీంట్లో ఏమో ఇంకా అక్కడి నుంచి మామూలు మీకు పెద్ద పొడుగాటి స్టోరీ అలాగే ఉండదు ఉంటే పూర్వపక్షం సిద్ధాంతం అనకుండగా కథ చెప్పడం ఉంటాయి పూర్వపక్షము సిద్ధాంతము అని ఊరికే తత్వశాస్త్ర గ్రంథాలను చెప్పినట్టుగా కాకుండా వ్యాజ్ఞవంతుడని ఆయన ఒక ఉన్నాడు లేకపోతే గాంధ్యుడు ఉన్నాడు అజాతశత్రువు ఉన్నాడు అని దానికి కొంత మంచి విషయాలని జోడించి మంచి సంస్కారములు ఒక వాల్యూ సిస్టము కల్చర్ కూడా కథలో మనకి కనపడు ఆ విధంగా శృతి ప్రారంభిస్తోంది ఇంకా ఏమి ఆచార విద్యుపదేశార్థమంటే ఆ కథకి ప్రయోజనము పూర్వపక్ష సిద్ధాంత రూపంగా తేలికగా అర్థమవడం కోసమైనా ఇంకేదైనా కూడా ప్రయోజనం ఉందా ఉంది ఇంకో ప్రయోజనం కూడా ఉంది చ ఏమిటది ఆచార విధి అని ఒకటి ఉంది ఎప్పుడు కూడా వేదాంతాన్ని అధ్యయనం చేసేప్పుడు చెప్పేప్పుడు వినేప్పుడు ఆ జీవితంలో దాన్ని అన్వయించుకునే పద్ధతి వీటన్నిటినీ చెప్పేటువంటి కొన్ని నియమాలు ఉంటాయి వాటికి ఆచార విధి అంటే దానిని కూడా తత్వంతో పాటుగా ఉపదేశించటము శృతి యొక్క తాత్పర్యము అది కూడా ఉప్రయోజనం ఓహో ఇలాగ ఉండాలన్నమాట మనం అని మనకు తెలిసిపోతుంది ఇప్పుడు గార్గ్యులు ఉంటాడు చాలా పొగరుమోతుగా ఉంటాడు తర్వాత కథ అంతా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఓహో అలా ఏదో కొంత టెన్షన్ అంతా మాత్రాన మనం అలా పొగరుమోతుగా ఉండకూడదు అని తెలుస్తుంది కదా అదే ఆచార విధి అజాతశత్రువు అన్నీ తెలుసున్నవాడే కానీ చాలా వినయంగా ఉంటాడు గార్గ్యుడి యొక్క వినయాన్ని ప్రదర్శిస్తాడు ఆహా అలా ఉండాలా నీకేం తెలియదు పో అని అనకూడదన్నమాట తెలియని వాడిని కూడా అలా అనకూడదన్నమాట అని మనకి తెలుస్తుంది సో ఈ విధంగా అసలు ఎలా ప్రవర్తిల్లాలి జీవితంలో ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే సాధకులు అనే విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఏం ఆచారవతో వక్తృశ్రోత్రో ఆఖ్యాయికానుగత అర్థ అవగమ్యతే ఇది సంగ్రహవాక్యం వివరణ వాక్యం అనం ఏమిటండి ఆచార ఆచార విద్యుపదేశార్థ సంగ్రహవాక్యం తరువాతి వాక్యం వివరణ వాక్యం దాన్నే వివరిస్తున్నారు ఏమిటండి ఆచార విద్య ఎలా ఉంటుందంటే చూడండి ఈ అజాతశత్రువు గార్గ్యుడు ఎలా బిహేవ్ చేశారో మీరు చూసుకోండి ఈ విధంగా ఉండాలి శ్రోత కానీ వక్త కానీ ఇలా ఉండాలి కాబట్టి వక్త ఇలా ఉంటే దోషమే శ్రోత ఇలా ఉంటే దోషమే కాబట్టి వక్త శ్రోత కూడా సరిచూసుకోవాలి వక్తకి ఆ గార్జ్యుడికి ఉండే ధర్మం ఉండకూడదు శ్రోతకి ఆ జాతశత్రువుకు ఉన్నటువంటి వివేకము వినయము ఉండాలి అని మనకి ఆ విషయాలన్నీ కూడా ఈ చెప్పే ఆత్మ వస్తువుతో దాని వెంటనే చెప్పబ విను అంటే ఆత్మ ఇతిది అని చెప్తేనే అనుగత దాని అనుసరించి వెంబడి వస్తుంది దాని వెంబడి వచ్చేటువంటి ఒక విధి ఆచార విధి కూడా మనకి కనబడుతుంది అది కథకి ఇంకో ప్రయోజనం చూడండి ఆత్మస్వరూపాన్ని చెప్పమంటే ఎన్ని చెప్పుకొస్తున్నారో దాంట్లో కథ చెప్పడం మూలంగా ఇంకా ఉంది ఏమిటంటే కేవల తర్క బుద్ధి నిషేధార్థ కేవలము తర్కబుద్ధి అంటే తర్కము అంటే ఏమిటో తెలుసిన ఇంగ్లీషు సిజర్సన్ అర్థం కృతీ కర్తనే ధాతువు కృతి అనే ధాతువు కృతి అంటే కోయిత కత్తెర సంస్కృతం నుంచి కృతియే కత్తెర అయింది కర్తనే కర్తనము కత్తెర కత్తెర ఏం చేస్తుంది ఏదో ఒకదాన్ని అలా కోస్తూ ఆ కత్తెర నుంచే తర్కం వచ్చింది ఆ పదం అలా వచ్చింది కృతి తిరగేయండి ఏముంటుంది తర్క అవుతుంది ఊకి గుణం చేసుకోవాల్సి ఉంటుంది అర్థమవుతుంది తర్క కాబట్టి తర్కము అంటే నువ్వు చెప్పిన నేను కత్తిర వేస్తాను ఈ టీవీలో ప్రోగ్రాంలో చర్చలు ఉంటాయి చూడండి దాంట్లో వీడు చెప్పిన వాడు కత్తిర వేస్తాడు వీళ్ళిద్దరికి చెప్పిన మూడో వాడు కత్తిర వేస్తాడు ఆఖరికి ఏమీ తేల్చకుండా టైం అయిపోతుంది నాలుగు కమర్షియల్స్ షూటింగ్ చేసి ఎవరు వాళ్ళు లేచకపోతే సో ఈ కర్తనము ఇది కేవలం ఆలోచించే శక్తి ఉండాలి విమర్శ చేసే శక్తి ఉండాలి కానీ కర్తనం తాత్పర్యంగా పెట్టుకోరాదు అలా కేవల తత్వ పనికి రాదు అని నిషేధించడం కూడా ఈ కథకి మరో ప్రయోజనము నైషాణ మతిరాపనీయా ఇది కఠోపనిషత్తే వల్ల ఈ మతి అంటే జ్ఞానము యశామతి అంటే ఈ జ్ఞానము తర్కేణ నా ఆపనీయా మీరు తర్కబుద్ధితో దీన్ని మీరు పొందగలను అనుకుంటే పొరపాటే బుద్ధికి అతీతమైనది బుద్ధి ఎప్పుడైతే మీ బుద్ధి ఆలోచనల ప్రవాహము ఆగుతుందో అప్పుడు ఆ స్వరూప జ్ఞానం మీకు కలుగుతుంది అఖండార్థ బుద్ధి పనిచేస్తున్నంతసేపు అఖండార్థ జ్ఞానం కలగనే కలగదు కాబట్టి బుద్ధికి పదును పెట్టి ఆలో విమర్శలు చేసుకుంటూ తద్వారా మేము సత్యాన్ని తెలిసేసుకుంటాము అని అనుకుంటే పొరపాటే అలా కొంతమంది చేస్తారు నేను ఒక ఆర్గనైజేషన్ ఎరుగుతున్నాను వాళ్ళు ఏమంట వాళ్ళ వాళ్ళ మాటో ఏమిటో తెలుసు రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ మాటో ఏమిటంటే చర్చల ద్వారా తర్కం ద్వారా సత్యమును తెలుసుకున్నట మాటో నన్ను ఇన్వైట్ చేశారు నేను చెప్పాను చర్చల ద్వారా తర్కం ద్వారా సత్యము తెలియబడదు అది ఏమిటో అది దాని మీద చర్చిద్దాం నండని మళ్ళీ పిలిచారు అది చర్చల ద్వారా తర్కము ద్వారా సత్యము తెలియబడదని ప్రతిపాదన మీరు చేయండి మేము దాన్ని మళ్ళీ పూర్వపక్షం చేసి మేము మాట్లాడుతున్నాం దానిపైన మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ దాని మీద చర్చ సో అలా అలాగ కొన్ని ఆర్గనైజేషన్స్ కాబట్టి ముందుగా ఈ రకమైన తర్కబుద్ధితో ఈ సిజరింగ్ టైప్తో మీరు సత్యాన్ని తెలియలేరు అనిచేతనే ధర్మం గురించి చర్చ చేద్దామని నన్నది పిలుస్తాడు నాకు చాలా ఇన్విటేషన్ ఈ మధ్యనే మానేశారు వీడు రాళ్లే అని తెలిసిపోయి మానేశారు సో ధర్మం మీద చర్చ ధర్మం చర్చ చేసి ఇది కాదు మీరు ధర్మాత్మను అడిగి తెలుసుకోవాల్సింది తప్ప ఓ నలుగురు కూర్చొని ధర్మం మీద చర్చ కాట్లాడుకుంటారు నలుగురు అదే అవుతుంది కాబట్టి చర్చించేది కాదు ఆ విషయాన్ని కూడా ఈ కథ మనకి చక్కగా తెలుపు చేస్తుంది తప్పేనా అంటే నైషార్కేణ మతి ఓకే నర్కశాస్త్రదగ్ధాయాస్మృతిభ్యాం ఈ వాక్యం విని చూసి నేను కలుదిరినందు పని అయింది నాకు నైషాతర్కేణ మతిరాపనేయ శృతి కఠోపనిషత్తు శృతి నర్కశాస్త్రదగ్ధాయా తర్కశాస్త్రం చదివి బుద్ధి తగలబడిపోయిన వాడు దగ్ధ అంటే తగలబడిపోవడం వాడికి ఈ జ్ఞానం కలుగదు అని మహాభారతంలో ఉంది నేను రిఫరెన్స్ కూడా ఇచ్చినట్టున్నా మీరు ఆ రిఫరెన్స్ పట్టుకుని ముందు వెనక కూడా చూసుకుంటే మొత్తం అసలు విషయం అంత అర్థమే నా తర్కశాస్త్ర దగ్ధాయ తర్కశా అధ్యతనే తెలుగులో సామెత ఒకటి ఉంది తర్కశాస్త్రం మాత్రమే వల్లిస్తే అతను దాడి చేయి జన్మించును అని ఒక ఒక నానుడిగదు అంచేతనే ఒక ఆయన ఆ పిఠాపురంలో ఉండేవారు మంచి పండితులు ఆయన మంచి శ్రద్ధలు పూర్వం వల్ల కష్టపడి చదువుకునేవారు ప్రారంభం ఏంటంటే ఆ చదివింది తర్తశాస్త్రం అయింది అదే ఒక్కటే ప్రారంభం తప్ప కష్టపడ్డల్లో సందేహం ఆయన ఏం చేశారంటే నవద్వీపం వెళ్ళి నవద్వీపం అంటే బెంగాల్ అక్కడ పెద్ద పెద్ద మహావిద్వాంసులు పండితులు ఉండేవారు ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు ఏదో కోనసీమలో వేద పండితులు ఉన్నారన్నట్టు ఇప్పుడు ఏమున్నారో ఏం లేదో తెలియదు కానో ఒకప్పుడు ఉండేవారు అలాగే నవద్వీపం వెళ్ళి అక్కడ బచ్చాజీ అనే ఒక పెద్ద తర్కశాస్త్ర పండితులు అలాంటి వాళ్ళు ఇంకా ఉండేవారు రఘునాథ శిరోమణి మొదలైన ప్రాచీన అంటే పద్దెనిమిదవ శతాబ్దం పదహారో శతాబ్దం వాళ్ళు పెద్ద పెద్ద గదాధర భట్టాచార్య మొదలైన తర్క విద్వాంసులు ఉండేవారు నవద్వీపంలో ఇప్పటికీ ఉంది నవద్వీప అక్కడికి వెళ్ళి చదువుకుని వచ్చారు తర్క పిఠాపురంలో తర్క పరీక్షించారు కాశీలో తర్క పరీక్షించారు చాలా పెద్ద పండితులు అన్నీ అయిపోయిన తర్వాత సరే వివాహము పిల్లలు అంతా పెద్ద వయసు వచ్చేసింది ఓ వేదాంత పండితుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన వెళ్ళి నాకు చతుస్సూత్రి బ్రహ్మసూత్రం చతుస్సూత్రి మీరు శాంతి చేయించండి నా ఎందుకంటే వేదాంతం చదవకుండా చచ్చిపోతానేమో చచ్చిపోతే గాడి తిరిగి పుడతానని భయంగా ఉంది చచ్చిపోయే లోపల నా చేత ఈ శాంతి చేపించవలసింది అని కోరారు ఓ మహాపండితుడు అప్పుడు సరే రండి అని ఓ నాలుగు మాసాలతో పడుతుంది బ్రహ్మసూత్రం చుట్టు సూత్ర పూర్తి అవడానికి నాలుగు మాసాలు రోజు వెళ్ళి ఆఖరికి ఏమర్థం అయిందో ఏమర్థం కాలేదో మొత్తానికి ఓం శాంతి శాంతి శాంతి అని శాంతి చేసి ఓ నలుగురికి భోజనం పెట్టి ఒక రిచువల్ కింద చేసి ఆయన బయటపడ్డాడని ఒక అథం సో ఆ విధంగా నా తర్కశశాస్త్ర దంథాయ అనేది స్మృతి మహాభారతం ఇది కొంచెం సౌండ్ ఖచ్చండి అంటే నాకు కంఠానికి నొప్పి అనిపించి అలా అన్నాను శ్రద్ధా చె బ్రహ్మ విజ్ఞానే పరమం సాధనం ఇలాఖ్యాయికార్థ అని మీరు చెప్తారో శాంతున్నారు ఇంకోటి ఉంది ఆ కథకి ప్రయోజనం ఇంకోటి కూడా ఉంది అదేంటంటే మీకు ఆత్మస్వరూపం తెలియాలంటే శ్రద్ధ చక్కటి సాధన విశ్వాసం కాదు విశ్వాసం వేరు శ్రద్ధ వేరు విశ్వాసం అంటే మీరు విమర్శ లేకుండా నమ్మకం నమ్మేయడం దాన్ని విశ్వాసం అంటారు శ్రద్ధ అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే సమధికమైన ఉత్సాహము దానికి శ్రద్ధ అంటారు ఉత్సాహం ఇంటెన్స్ ఎంతుశ్వాసం అన్నాడు స్వామి వివేకానంద సమధికోత్సాహం ఉండాలి లేకపోతే పాఠం ఏంటంటే మధ్య మధ్యలో ఈ రోజు పాఠానికి ఏం వెళ్తాం లే ఆయన ఏదో మామూలుగా చెప్పేది ఏముంటుంది ఓ రోజు మిస్ అయిపోయినా నష్టం లేదు అని నిరుత్సాహంగా ఉంది అలా కాకుండా సమధికమైన శ్రద్ధ ఉండాలి ఏదాంత పాఠం ఉంటే రామాయణం లాంటిది పూజ్య స్వామికి రామాయణంలో మీరు ఎప్పుడు పురాణానికి వెళ్ళినా రాముడు అడవిలోనే ఉంటాడు అయోధ్యకి రాడు ఇప్పట్లో రాడు అయోధ్యకు వచ్చేటంటే రామాయణం అయిపోతుంది ఇంకా రామాయణ పురాణం ఉండదు రామాయణం పురాణం నడుస్తుంది నడుస్తుందండి అయితే పర్వాలేదు ఎందుకంటే రాముడు అడవిలోనే ఉన్నాడనమాట సో ఆ రకంగా సో ఈ వేదాలతో మాట ఉంటే అదో అత్తమయే చెప్తూ ఉంటాయి ఇంకా వేరే ఏమి కదా ఫలాన్ని కాకుండా సమధికమైన శ్రద్ధ ఉండాలి తథాహి అది యుక్తియుక్తమే కదా అంటే చాలా కరెక్ట్ మాట ఎందుకో తెలుసునా దాద్యాజాత శత్రువోహ ఈ శత్రువోహ అన్నది ద్వివచనం శత్రో శత్రువో శత్రూనా తథాహి పోను యథాహీ అన్నా నడిచిపోతుంది అతీవ శ్రద్ధాలుతా దృశ్యతే ఆఖ్యాయికాయా ఈ కథలో మీకు గార్గ్యుడు వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఏదో కొంత గర్వపడ్డ మాట వాస్తవమే కానీ ఆ తర్వాత తెలివి తెచ్చుకుని అతిశయించిన శ్రద్ధను చూపిస్తాడు ఇక అజాతశత్రు మహారాజు ఆయనకి ఎన్ని పనులు ఉంటాయో చూడండి ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఆయన ఆత్మవిచారానికి ఎంతో ప్రేమని కనపరుస్తాడు ఆ కథ చదివేప్పటికీ ఓహో ఇంత శ్రద్ధ ఉండాలా అని మనకి తెలుస్తుంది శ్రద్ధావాన్లభతే జ్ఞానం స్మృతి స్మృతి అంటే అది భగవద్గీత సో శ్రద్ధ జ్ఞానమును పొన్నును నాలుగో అధ్యాయంలో ఉంది మాట తత్పర సంయతేంద్రియ అని శ్రద్ధ గలవాడు వాడు సత్పరుడవుతాడు ఇంద్రియజయము గలవాడు అవుతాడు వాడు ఈ జ్ఞానమును పొందును అని మనకి నాలుగో అధ్యాయంలో చిట్ట జగుంది శ్లోకం ఆఖరి శ్లోకానికి ముందు శ్లోకం కాబట్టి శ్రద్ధను కలిగి ఉందిట ఈ శ్రద్ధ అంటేటో మీరు కనుక మరి వివరంగా తెలుసుకోదలుచుకుంటే మన వైదిక సూక్తమందిన పుస్తకంలో శ్రద్ధా సూక్తం ఉంది అది మీరు చదివితే తెలుస్తుంది శ్రద్ధ గురించి సూక్తమే ఉంది ఋగ్వేదంలో శ్రద్ధాం ప్రాతర్హవామహే శ్రద్ధాం మధ్యం దినం పరి మధ్యం దినం పరియో మధ్యం దినే దినంపరి సో మేము ఉదయమే శ్రద్ధను ఆహ్వానిస్తున్నాము మధ్యాహ్నం శ్రద్ధని మళ్ళీ మేము స్వీకరిస్తాము సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా మేము తిరిగి శ్రద్ధను కోరుకుంటున్నాము అని ప్రారంభమవుతుంది ఆ సూక్తం శ్రద్ధా సూక్తం దేవతలు శ్రద్ధను కోరినారు ఇది శ్రద్ధా సూక్తం ఇంకో సూక్తం ఉంది మేము ఉదయమే ధనాన్ని ఆహ్వానిస్తున్నాము ఉదయమే మధ్యాహ్నం కూడా ధనాన్నే కోరుకుంటున్నాము అని ఇంకో సూక్తం ఉంది ప్రాతర్భకం ప్రాతర్భకం పోషణం అంటూ ఇంకేదో ఉంది భగ అంటే భాగ్యదేవత భాగ్యం అంటే డబ్బు దీను స్వభోగాలు అలాగా ఉన్నది ఎందుకంటే మానవ స్వభావం అండి ఎలానే శ్రద్ధ ఎక్కడయా తెలంతోనే కొంచెం సొమ్మోది ఇది మనకు కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరికి తగ్గ సూక్తాలు వాళ్ళకు ఉంటాయి కనుక శ్రద్ధ గలవాడు శ్రధ శ్రజితి సత్యనామ శ్రత్ దాతి ఇది శ్రద్ధ శిరత్ అంటే సత్యానికి శరత్ అని పేరు సత్యమును నిలబెట్టేది కనుక దధాతి దుధాని ధారణ పోషణ యోహం శ్రద్ శరత్ దాతి శరతంటే నపుంసకలంగా కాబట్టి ఏకవచనం ప్రథమాభక్తి అదే ద్వితీయ విభక్తి అదే ఆ సత్యమును నిలబెట్టేది కనుక దానికి శ్రద్ధ అని జ్ఞానమును పొందును శ్రద్ధ విశ్వాసం కాదు విశ్వాసం లేరు శ్రద్ధ లేరు విశ్వాసం అంటే తలకాయ ఊపేసి దండం పెట్టి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోవడం అది విశ్వాసం శ్రద్ధ అంటే తత్వాన్ని వంట జీవితంలో దాన్ని జీవితంలో అది ప్రకటమయ్యేట్లా జీవించదా అది అది శ్రద్ధ అలాంటి ఉత్సాహం కలిగి ఉందట అది శ్రద్ధ కాబట్టి శ్రద్ధ గలవాడు జ్ఞానమునుకున్నలోని స్మృతి కూడా గలదు పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్య